అగమము అంటే వేదము అని అర్థం ఉపనిషత్ అని అర్థం వేద జ్ఞానాన్ని ఆత్మజ్ఞానానికి సంబంధించి ఉపనిషత్ని ఊరికే ఊరికే ఓ వంద పుస్తకాలు పెట్టుకుని ఉంటే దానివల్ల మళ్ళీ ఏమి ఉపయోగం లేదు కొంతమంది అంటారు ఏమంటే మరి మీరేమో ఉండకోపనిషత్తులు ఇలా చెప్తున్నారు కదా మేము పరాశర సంహితలో ఇంకోలా చెప్పాడండి అంటాడు దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ హ్యాస్ నో ఎండ్ ఫర్ ఇట్ హూ హాజ్ కుడ్ టు రీడ్ పరాశర సంహిత ఇన్ ది ఫస్ట్ ప్లేస్ ఇట్ ఇస్ వేస్ట్ ఆఫ్ టైం ఎందుకంటే ఒక ప్రఖ్యాతమైనటువంటి మార్గం ఉన్నది ఇప్పుడు ఎనాటమీ చదవాలనుకోండి ఏదో ఒక స్టాండర్డ్ ఎనాటమీ ఉంటుంది అపల ముప్పై నాలుగులో ఎవరో ఒక ఆయన విజయనగరంలో ఉన్నాయని ఒక ఆయన పుస్తకం ఈసారి నాకు చదువుతూ కూర్చుంటానంటే వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈజ్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఎయిట్ సో నా దగ్గరికి ఒక పట్టుకొచ్చారు పుస్తకం మెడికల్ పుస్తకం ఏమన్నా చూడండి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఎనాటమే ఇది ఇది ఎంత బాగుందో చూడండి అని బాగుంది ఇంతకీ నేను అడిగాను ఇంతకీ ఇప్పుడు వాట్ యూ ఆర్ గోయింగ్ టు డూ అబౌట్ ఇట్ ఐఎమ్ ఐఎమ్ గోయింగ్ టు స్టడీ ఇట్ ఫర్ వాట్ ఫర్ నోయింగ్ అబౌట్ ఎనాటమీ కమాన్ యూ డోంట్ డూ దాట్ ఇట్స్ అంటే హిస్టరీ ఆఫ్ మెడిసిన్ మీద ఏదైనా వర్కౌట్ చేయాలనుకుంటే వర్తులు వేయాలి ఇఫ్ యూ వాంట్ టు నో ఎనాటమీ దెన్ దెర్ ఆర్ బెటర్ బుక్స్ దెన్ దాట్ సో కరెక్ట్ బుక్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా చేతనవ్వాలి అక్కడి నుంచి ఏదో ఏదో చిత్రమైన ఉపనిషత్తు ఒకటి నూట ఎనిమిది ఉపనిషత్తులోనో పుస్తకం ఉంటుంది ఏదో నృసింహ తాపిణ్య ఉపనిషత్ అని పట్టుకొచ్చారనుకోండి దాంట్లో ఏవో నాలుగు మాటలు ఉంటాయి ఏదో చిన్న చిన్న ఉపాసనలేవో ఒకటో రెండో ఉంటాయి ఎవడో ఎప్పుడు ఎక్కడ వినని ఉపాసనలేవో ఉంటాయి ఒకటి అనుభవించు వేబోటెట్ కాబట్టి సో ఆగమ అంటే తైత్రియ కేన ముండక అని ప్రసిద్ధములైనటువంటి ప్రఖ్యాతములైన ఉపనిషత్తులు ఉన్నాయి వాటిని తెలుసుకుని మహాత్ముల యొక్క అనుభవాలను జోడించే పుస్తకాలు ఉన్నాయి వాటిని అధ్యయనం చేసి అలాగా చాలా కరెక్ట్ రీడింగ్ ఉండాలి రీడింగ్ ఊరికే సందర్భంలోని రీడింగ్ ఉండకూడదు యోగ్యమైన రీడింగ్ ఉండాలి అట్లీస్ట్ ఇన్ ది ఇనీషియల్ లెవెల్స్ ఒక స్థాయి వచ్చిన తర్వాత ఇంకెలా ఉన్నా నడుస్తుంది సో ఆ విధంగా ప్రత్యక్ష అనుమాన ఆగమై ఓకే పరీక్ష లోకాన్న లోకములను ఈ సాధనముల ద్వారా పరీక్ష చేయవలెను ఈ పరీక్ష ఇది ఎలా నడుస్తూనే ఉంటుంది అన్నా లోకాన్న సంసార గతిభూతాన్న అవ్యక్తాధిష్టావరాంతా అవ్యా సారీ వ్యాకృతవ్యాకృత లక్షణాన్ని బీజాక ఇతరేతమి అనేకానర్థశత్రులాన్ కదీ గర్భవత్ అసారాన్ మాయామరీచ్యుదకగంధర్వగరాకారనజలబుద్బుదఫేన సమాన్ ప్రతిక్షణ ప్రధ్వంసాన్న పృష్ట కృత్వా అది పరీక్ష అంటే అది అర్థం పరీక్ష లోకాన్న లోకములను పరీక్ష చేసి ఏమిటి పరీక్ష చేయడం ఏమిటి పృష్టత కృత్వాష్యకారులు చూడండి అలా వేస్తారు బాగా బోధిస్తారు పృష్టత కృత్వా అర్థం ఏమిటో తెలుసు అండి బిహైండ్ యూ పృష్టం అంటే నన్ను పృష్టత కృత్వ పుట్ ఇట్ బిహైండ్ యూ అంటే అర్థం ఏంటి ఇగ్నోర్ ఇట్ రైజ్ అబౌ దాట్ పృష్టత కృత్వ సో రిజెక్ట్ ఇట్ అని అర్థం తులసిపుచ్చవలసినది యూ ట్రు ట్రాన్సెండ్ అబౌ దమ్ ఏమిటవి లోకా లోకములో అంటే కర్మఫలములో అర్థం భోగములు కర్మఫలములు లోక్యత ఇటు లోక సో కర్మఫలములు ఎటువంటి ఆ కర్మఫలములను పరీక్ష చేస్తే కానీ పృష్ఠత కృత్వ కుదరదు పరీక్ష చేస్తే పృష్ఠత కృత్వ అంటే అవతల పారేయాల్సిన దాన్ని వెనకాల వారేస్తారు కదండి ఉత్తిష్టంతో విషాచాహ దేవభూమి భారకాహ పృష్ఠత కృత్వ ఆ క్షతంలో పృష్ఠత కృత్వ వెనకాల వారేస్తారు అది అలాగలవాట సో యూ జస్ట్ నిజ కూర్చుని ఉన్నారనుకోండి అక్కడ లేని పేపర్ ఏం ఎందుకని ఈ కర్మఫలములు ఈ లోకములు స్వర్గం ఉంటే అది కూడా కర్మఫలం అండి లోకశబ్ద ప్రయోగం అందుకోసమే చేశారు అది కర్మఫలం కనుకనే దాన్ని లోకం అన్నారు ఎందుకని అలాగ పృష్ఠ కృత్వ ఈ కర్మఫలాలని అంటే ప్రతిక్షణ ప్రధ్వంస అది ప్రతిక్షణమో నశించిపోతూ ఉంటుంది అది నిలబడేది కాదు ఈ దేహం ఉందనుకోండి ఇదో లోకము అంటే భోగాయతనము ఇట్స్ ఎ మీడియం ఫర్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ప్రెషర్ అండ్ పెయిన్ ప్రతిక్షణ ప్రధ్వంసీ డోంట్ గెట్ ఐడెంటిఫైడ్ విత్ ఇట్ సో ఎందుకు అలాగే స్వర్గలోకంలో స్వర్గలోకాన్ని మీరు సంపాదించారనుకోండి ప్రతిక్షణ ప్రధ్వంస ప్రతిక్షణము నశించిపోతూ ఉంటుంది మీరు ఏదైనా ఒక భోగాన్ని సంపాదించుకుంటే అది క్షణ క్షణము నశించిపోతూనే ఉంటుంది అలా నశించిపోయి దాన్ని పట్టుకుని వ్రేలాడితే ఆఖరికి వీడేమవుతాడు వీడి పరిస్థితి ఏమవుతుంది హీ రిమైన్స్ అన్ఫుల్ఫిల్డ్ దుఃఖ భాజనుడు అయిపోతాడు కాబట్టి ప్రతిక్షణ ప్రధ్వంసాన్ కానీ మరి చూడ్డానికి చాలా బాగా కనపడతాయి కదండి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కదండి మరి అలాగే ఉంటాయి మాయా మరీ చ్యుదక గంధర్వ నగరాకార స్వప్న జల బుద్బు సమాన్ అని అంటున్నారు ఈ భోగాలు కర్మఫలాలు స్వర్గంతో సహా ఇవి మాయా అంటే మాయా అంటే అమ్మా సమాయ ఉన్నట్లు కనబడుటయే గాని వాస్తవముగా ఉన్నది కాదు మాయా సో ఎలాగా మరీచ్యుదక మాయా అంటే లేకున్నా కనపడేటువంటి మరీచ్యుదక అంటే మృగతృష్ణ జలములు ఎండమావుల నీరు ఎండమావులలో నీరు ఎంత బాగా కనపడుతుందో తెలుసిన వెరీ క్లీన్గా కనపడుతుంది మీకు ఎండమాములలో నీరు ఆ నీరుకి గెట్టు కనప సరస్సు కనపడుతుంది ఒడ్డు కనపడుతుంది ఒడ్డు మీద చెట్లన్నీ కూడా సరస్సులో ప్రతిఫలిస్తూ కనపడుతుంది అన్నీ కనపడతాయి పక్కా సరస్సులాగా కనపడుతుంది బట్ మీరు దానికోసం పరిగెడితే ప్రాణం పోతుంది కానీ నీరు మాత్రం లభించదు ఈ సంసార భోగములలో ఉండేటువంటి ఆనందం ఒకటిది అక్కడేమో ఆనందమేమి ఉండదు దుఃఖమే తప్ప ఆనందమే ఉండదు తర్వాత గంధర్వ నగరాకార గంధర్వ నగరం అంటే మీరు మేఘాలు బాగా పట్టినప్పుడు ఆ మేఘాలు ఇలాగ ఒక వన్ మాస్ ఆఫ్ క్లౌడ్స్ మీద ఇంకో మాస్ ఆఫ్ క్లౌడ్స్ అలా ఉన్నప్పుడు అలా దానికేసి చూస్తూ అదిగో కోటగోడ కనపడుతుంది అని కోటగోడలాగా కనపడుతుంది ఆ కోటగోడ లోపల ప్రసాదం కనపడుతుంది దాన్ని గంధర్వ నగరము ఈ గంధర్వ నగరం అక్కడ కనపడే గంధర్వ నగరం అది యథార్థమా ఉంటే మన మనస్సులో ఉన్న గంధర్వ నగరమే అక్కడ కనపడుతుంది గంధర్వులు అంటే అక్కడ ఆకాశంలో ఉంటారు కాబట్టి దానికి గంధర్వ నగరము అని పేరు అంటే అక్కడ ఏమీ గంధర్వ ఏనుగులు కనపడతాయి ఏనుగుల గుంపు ప్రస కనపడుతుంది ఈ లోపల మహారాజు రథం మీద వెళ్తున్నట్టు కనపడుతుంది ఎవెవో కనపడతాయి మీరు ఏది భావం చేస్తే కనపడుతుంది ఇప్పుడు రైల్లో ప్రయాణం చేస్తున్నారనుకోండి ఎటకటక టకటకాని ఉంటుంది ఈ టకటక సౌండ్ది మీరు ఏ ట్యూన్ లో కావలసింది ఆ ట్యూన్ లో అన్వయించుకోవచ్చు దాని మధ్యలో ధ్వనిగా వేసుకోవచ్చు లేకపోతే మీకు ఏ పాటైనా సినిమా పాట వచ్చి ఉంటే దానికి దీన్ని అన్వయించుకోవచ్చు ఎలా కావాలంటే అలాగే అన్వయించుకోవచ్చు మీ మనస్సు యొక్క సంస్కారాన్ని బట్టి ఆ ట్యూన్ అన్వయించబడుతుంది అలాగే అక్కడ మీరు పిల్లలకి చూపించేప్పుడు అదిగో అది చూడు కోటగోడ చూడు ఆ కోటగోడ లోపల ప్రస్తాదం చూడు అదిగో ఏనుగుంది చూడు ఆ ఏనుగు కనపడింది ఆ ఏనుగు వెళ్తూ ఉంది చూడు ఉంటుంది ఆ ఏనుగు మీద అంబారీ ఉంది చూడు ఆ ఉంది దాన్ని మీ మహారాజు కూర్చొని ఉన్నాడు చూడు ఇలాగ అన్నీ కూడా చూడొచ్చు ఇది గంధర్వ నగరాకార మన భోగాలు అల్లాటివి నిజంగా అల్లాటివి జీవితంలో ఒక పదేళ్ల క్రితం మీరు చాలా ఇంటెన్సివ్గా పరిస్థితి చేసినటువంటి ఒక భోగాన్ని ఒకదాన్ని గుర్తు అది ఏమైపోయిందో ఒకసారి భావం చేయండి అది గంధర్వ నగరం లాంటిదేది ఎవ్రీథింగ్ ఈజ్ గాన్ సో స్వప్న కళ కళలో వీడు ఎవేవో కలగంటాడు లక్ష రూపాయలు లాటరీ కొట్టినట్టుగా కలగంటాడు ఏవేవో కళ వస్తూ ఉంటాయి ఏవేవో పండితుడు అనుకోండి ఉండేవాళ్ళందరూ పెద్ద సభ చేసి తనకి సత్కారం చేసినట్టుగా కలగంటాడు ఎవడి కళ ఎవడి ఆశల్ని బట్టి వాడు కలగంటాడు సో ఆ కళలో చూసినటువంటి భోగములు అలా చూస్తుండగానే చేయి వాటిల్లో స్వాసారం లేదు జలబుద్బుద నీటి బుడగల వంటివి నీటి మీద బుడగలు జలమునందని బుడగలు బుడగ ఎంతసేపు ఉంటుందండి అలా చూస్తుండగానే పట్టమని పోతుంది ఈ మన జీవితాలు మన లక్ష్యాలు మన భోగాలు అలాంటివి ఫేన ఫేన అంటే నురగ ఇంత నొరగ పోగేసి మీరు మూట కట్టుకొచ్చి ఇంటి పట్టుకొచ్చారనుకోండి ఎన్ని దాహం తీరుతుందా ఎన్ని నీళ్లు ఉంటాయి దాంట్లో అంత నొరగని మీరు ఇలా నొక్కి నొక్కి నొక్కితే తడిబట్ట తగవడానికి నీళ్లు కూడా ఉండదు దాంట్లో ఈ ఫేనం ఉన్నదే ఇక చాలా ఫైన్ పార్టికల్స్ అవి కులాయిడ్ కింద ఫార్మవుతాయి ఎయిర్ ఎక్కువ దాంట్లో నీరు ఒక కూడా ఉండదు ఇంత మూట కడితే దాంట్లోంచి చుక్క నీరు రాదు ఈ భోగాలన్నీ కూడా ఆ ఫేనము వంటి విఫేన సమానం ప్రతిక్షణ ప్రధ్వంస ఇది ఇది పరీక్ష This is how you దిస్ ఈజ్ హౌ యూ షుడ్ indriya bhogamulu, టు bhogamulu kuda ఇంద్రియ Indrudu స్వర్గాది భోగములు కూడా enni ఇంద్రుడు యొక్క కథలు మీరు ఎన్ని వినుంటారు ఇంద్రుడు దిక్పాలకుల యొక్క గాథలు ఎన్ని కథలైనా వినుంటారు ఆ కథలన్నీ ఉరికే లిటరల్గా వాటిని పట్టుకు వెలాడ వేలాడడం కాదు ఆ కథలో Indrudu ఏమిటంటే ఇంద్రుడు మొదలైన దిక్పాలకులు కూడా ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నారా బతికిపోయారా లేకపోతే వాళ్ళ జీవితాలు కూడా ఎందుకు పనికిరానివే ఈ లోకంలో చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద అధికారం గల వాళ్ళ యొక్క బతుకులు మనం చూస్తూ ఉంటాం ఏం అధికారం వీళ్ళ అధికారం ఓ పూట ఉంటుంది రెండో పూట పోతుంది ధనం ధనము స్టేజ్ దాటిన తర్వాత ధనము యొక్క విలువ నెగిటివ్ విలువే కానీ పాజిటివ్ విలువ ఉండదు సో ఇప్పుడు ఇప్పుడు జీవోలో ఇరవై రూపాయలు ఉన్నాయనుకోండి మధ్యాహ్నం భోజనం ఆకలి వేస్తోంది భోజనం చేయాలి వాడు చూసుకుంటాడు హోటల్ ఒకటే తాలూ కొనుక్కుంటాడు పదిహేను రూపాయలు ఇచ్చి చక్కగా ఒక్క మెతుకు కూడా విడిచిపెట్టకుండా శుభ్రంగా భోజనం చేసేసి చేకడుకుని ఆ మిగిలిన ఐదు రూపాయలు జోగ వేసుకుని తృప్తిగా వెళ్ళిపోతాడు రోడ్డు మీదకి కంఫర్టబుల్ జేబులో వెయ్యి రూపాయలు ఉన్నవాడికి ఏం భోజనం చేయాలి ఎక్కడ భోజనం చేయాలి వాడికి పెద్ద సమస్య కాబట్టి సింపుల్ ఈజ్ ది బెస్ట్ ఎనీవే సో తర్వాత ఇంకా ఆయన ఇంకా ఏమంటున్నారంటే బీజాంకురవత్ ఇతరో ఇతరేతరోత్పత్తి నిమిత్తాన్ని అంటారు ఇక్కడ మనుష్య లోకంలో మనుష్య దేహాన్ని సంపాదిస్తారు ఈ మనుష్య దేహంతో కర్మలని చేసి దేవదేహాన్ని సంపాదిస్తారు కాబట్టి మనుష్యదేహము బీజము దేవదేహము అంకురము ఆ దేవదేహంలో కర్మలని పుణ్యాన్ని క్షయం చేసుకుంటే పుణ్యక్షయమైపోయి భోగానుభవం అయిపోతుంది పుణ్యక్షయమైపోతుంది పుణ్యం ఎప్పుడైతే క్షయమైపోయిందో మళ్లీ పతనం అయిపోతాడు పతనం అయిపోయి ఇక్కడ మళ్లీ ఏదో పశుపక్ష్యాది దేహాన్నో మనుష్య దేహాన్నో పొందుతాడు కాబట్టి ఈ మనుష్య దేహాన్ని పొందటానికి అక్కడ భోగానుభవము హేతు అవుతుంది ఈ మనుష్య దేహంతో చేసిన కర్మలు ఆ భోగానుభవానికి హేతువులు అవుతాయి సో విత్తు నుంచి మొక్క మొక్క నుంచి విత్తు విత్తు నుంచి మొక్క మొక్క నుంచి విత్తు దేహం వల్ల కర్మలు కర్మల వల్ల కర్మఫలం కర్మఫలం ఇంకో దేహాన్ని పుట్టుకొస్తుంది మళ్లీ ఆ దేహం వల్ల కర్మలు కర్మఫలం ఇంకో దేహం ఈ చక్రంలో పడి గిరగిరగిరా తిరుగుతూ ఉంటాడంతే సో హీ ఈజ్ నౌ గోసప్ వై బికాస్ హీ వాస్ ఇన్ ది బోటమ్ వీళ్ళు తిరుగుతున్నప్పుడు బోటంలో ఉన్నవాడు ఏం ఫర్ దట్ రీజన్ హీ గోసప్ హ్యావింగ్ గాన్ అప్ నౌ హీ ఫాల్స్ బ్యాక్ వై హీఈ్ ఫాలింగ్ బ్యాక్ వై ఎనీబడి ఫాల్స్ బ్యాక్ బికాస్ హీజ్ అప్ వై హీ గోయింగ్ అప్ బికాస్ హీ వాస్ హిందీ లో సో బిలో ఉండటం పైకి వెళ్లడానికి హేతు కింద పడడానికి పైను ఉండడం హేతు ఈ విధంగా పరస్పరము బిజాంకురముల వలె ఇతరేతర ఉత్పత్తి నిమిత్తాన్ని సో దేహం వల్ల కర్మ కర్మ వల్ల కర్మఫలం ఆ కర్మఫలం కోసం దేహము మళ్లీ దేహం వల్ల కర్మ ఇతరేతర ఒకదానికి ఇంకొకటి హేతు అవుతూ ఉంటుంది ఆ విధంగా ప్లేషరు ప్రెషర్ ఎంజాయ్ చేస్తాడు వెంటనే పెయిన్ సిద్దంగా ఉంటుంది ఎందుకు వచ్చింది పెయిన్ ప్లేషరు ఎంజాయ్ చేసాడు కాబట్టి పెయిన్ వచ్చింది కొంతకాలం పెయిన్ వచ్చేప్పటికీ మళ్ళీ ప్రెషర్ వస్తుంది ఎందుకు వచ్చింది ప్రెషరు పెయిన్ కొంతకాలం అయ్యేప్పటికీ ప్రెషర్ వస్తుంది ఆటోమేటిక్ గ్యాస్ మీకు మధ్యాహ్నం మూడు గంటల దాకానూ నాలుగు గంటల దాకానూ మొలమల మాటి చేసి అప్పుడు ఎప్పుడు హెయిన్ వినపెట్టారనుకోండి కావలసినంత ప్రెషర్ వస్తుంది ఎందుకని అంతవరకు నానాబాధపడి ఉన్నారు కాబట్టి ప్రెషర్ వస్తుంది సో ఆ ప్రెషర్ని ఎంజాయ్ చేశారనుకోండి రాత్రి కడుపులో బోటలు వస్తాయి ఎందుకని ప్రెషర్ నుంచి వేయి ఆ కడుపులో పొట్లు తగ్గాయనుకోండి ఆ అమ్మాయ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గింది తెల్లారేపుకి ఫ్రెష్గా నిద్రలేచారు అమ్మాయ్య ఎంత బాగుందో ఏంటంటే ఎంత బాగుందో ఏంటంటే కడుపులో బొట్టులు తగ్గిపోయింది కంఫర్టబుల్ గా ఉన్నాను సో ప్రెషర్ పెయిన్ ప్రెషర్ పెయిన్ ఇతర ఇతర ఉత్పత్తి నిమిత్తాన్ని ఇలా నడుస్తూ సంసారం ఆయన అనేక అనర్థ శత సహస్ర సంకులాన్ని ఈ ఏదో ప్రవాహంలా నడుస్తోందని మీరు ఎలా దీంట్లో అనేక పిట్ ఫాల్స్ ఉన్నాయి అనేక అనర్థ మీరు పుణ్యం చేసుకుని స్వర్గానికి వెళ్ళబోయి పాపం చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతారు స్వర్గంలో భోగాలు అనుభవించి అనుభవించి మళ్ళీ మనుష్య జన్మ పొద్దుతే పర్వాలేదు పశుపక్ష్యాది జన్మ పొద్దుతే మళ్ళీ కష్టమే సో ఈ విధంగా పుణ్యం చేద్దామంటే పాపం అంటొస్తూ ఉంటుంది పాపం దారితో అడ్డుపడుతూ ఉంటుంది భోగానుభవాన్ని అనుభవిద్దాం అనుకున్నప్పటికీ దుఃఖం వచ్చి కమ్మేస్తూ ఉంటుంది సో ఈ విధంగా అనర్థములు అంటే ఆపదలు ఎన్ని ఆపదలు ఉన్నాయంటే శత సహస్ర అనేక అనేక వేల లక్షల ఆపదలు అలాగ ఈ మార్గంలో నిబిడంగా దట్టంగా ఉన్నాయి సంకూలముగా ఉన్నాయి కాబట్టి ఈ కర్మ కర్మఫలము కామ్యకర్మ కామ్యకర్మలు చేసుకోవటం కర్మఫలాలను అపేక్షించటం ఈ మార్గము సుతరాము అపేక్షణీయము కాదు తర్వాత వ్యాకృత అవ్యాకృత లక్షణ ఇప్పుడు మన మన యొక్క ఈ జీవుని యొక్క కర్మలు ఎలా ఉంటాయంటే కొన్ని కర్మలు బయటపడి ఫలాన్ని ఇవ్వటం ప్రారంభిస్తాయి దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు అది వ్యాకృతము కొన్ని కర్మలు సంచిత కర్మలు అలాగ దాగి ఉంటాయి పొటెన్షియల్ గా అవి ఎప్పుడో ఫలాన్ని అవి అవ్యాకృతం ఇప్పుడు ప్రస్తుతం డయాబెటీస్ లో కడుపులో నొప్పుతూ బాధపడుతున్నాం అనుకోండి ఇది వ్యాకృతము ఎక్కడో ఒకటో రెండో క్యాన్సర్ సెల్స్ ఏవో మూల ధాయ్యం ఉన్నాయి అవి నాలుగేళ్ళలో ఐదేళ్ల తర్వాత బయటపడతాయి అది అవ్యాకృతము అవ్యాకృతము వ్యాకృతము ఇప్పుడు ఈ మనుష్య జన్మ ఇలా నడుస్తోంది రాబోయేటువంటి జన్మ అది పశుపక్ష్యాది జన్మ కావచ్చు నరకం కావచ్చు అది అవ్యాకృతము ఈ మనుష్య జన్మలో వచ్చే సుఖ దుఃఖాలు వ్యాకృతము ఈ వ్యాకృతం ఖర్చైపోయిన వెంటనే అవ్యాకృతం వ్యాకృతంగా మారుతుంది కొత్త కర్మలు అవ్యాకృతంలో పడుతూ ఉంటాయి అవ్యాకృత వ్యాకృత మ్యానిఫెస్ట్ అన్ మ్యానిఫెస్ట్ భవిష్యత్తులో ఎలా ఉంటుందని మళ్ళీ ఇదో ఇదో పిచ్చి మీమాంస ఈ ఎలా ఉంటుంది ఎలాగో అలా ఉంటుంది మొదలు నువ్వు అనుకున్నట్టయితే ఉండదు అంతవరకు ఖాయం నిజంగానండి మనిషి జీవితంలో ప్రధానమైన మలుపులు మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటాయి ప్రధానమైన మలుపులు అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటాయి అనింపార్టెంట్ థింగ్స్ గురించి ఎంత ప్రొడిక్షన్స్ అయినా చేసుకోవచ్చు కాబట్టి వ్యాకృత అవ్యాకృత అలాగా రొటేట్ అవుతూ ఉంటాయి వ్యాకృతమేమో ఎగ్జాస్ట్ అయిపోతుంది ఈ వ్యాకృ కర్మఫలాన్ని అనుభవిస్తూ దేహంతో అనుభవిస్తూ చేసిన కర్మలు అవ్యాకృతమైన అకౌంట్లో పడుతూ ఉంటాయి వెళ్ళే అవ్యాకృతంగా ఉన్నవి వ్యాకృతం అయిపోతూ ఉంటాయి ఇట్స్ ఏ మహాప్రవాహం ఈ మహాప్రవాహంలో సుఖశాంతులనే ప్రసక్తే లేదు వ్యాకృత అవ్యాకృత లక్షణాన్ తర్వాత సంసార గతి భూతాన్ అవ్యక్తాది స్థావరాంతా సో నిన్న మనం చేశాను అవ్యక్త అంటే హిరణ్యగర్భ లోకం అక్కడ మొదలుపెట్టి చెట్టు చామల వరకు హిరణ్యగర్భలోకం ఆ తర్వాత జనలోకం దాని తపోలోకం దాని కింద లోకం స్వర్గలోకం దాని గంధర్వులు కిన్నర్వులు అని ఉన్నారు ఆ తర్వాత మనుష్యలోకం ఆ తర్వాత పశుపక్షియాలు కింద నరకం చెట్టు చామలు సో ఈ విధంగా బ్రహ్మాది స్తంభ పర్యంతము అంటారు ఆ హిరణ్య గారి దగ్గర మొదలుపెట్టి గడ్డిపోత్సవరా ఇవన్నీ కూడా సంసార గతులే మీరు సంసారంలో కర్మలను చేసుకుంటూ కర్మఫలాలను అనుభవిస్తూ ఉండేటువంటి సంసారంలో యు మే ఆక్యుపై ఎనీ వన్ ఆఫ్ దీస్లాట్స్ ఏది స్థిరం కాదు అవో స్లాట్లో పడిన వెంటనే జరిగిపోతుంది మళ్ళీ ఇంకో స్లాట్ ఏది స్థిరం కాదు కాబట్టి ఈ విధంగా ఈ కర్మఫలములు ఈ విధంగా ఉన్నాయి మన యొక్క లక్ష్యములు సాధన సాధ్య పరంపర ఇలా ఉన్నది వ్యాకృత అవ్యాకృత అన్నప్పుడు వ్యాకృత ఈజ్ సాధ్య అవ్యాకృత ఈజ్ సాధన సో ఈ సాధన సాధ్యముల వెంట పరుగులెత్తుట ఇది తెలివైనది కాదు అని పరీక్ష చేసి నిర్ణయించారు అంటే చాలా దృఢంగా వైరాగ్యాన్ని బోధించడం కోసం అలా నిరూపించారు ఇలా పరీక్ష చేసి నిర్ణయించారు సో నిర్ణయించి ఏం చేస్తాం దీన్ని పృష్ఠతృత్వ వెనక్కి పారేయటం అంటే యూ ట్రాన్సెండ్ ఐఎమ్ డన్ విత్ కామ్య కర్మాస్ కెన్ యూ సే దాట్ వెరీ ఇంట్రెస్టింగ్ అప్రోచ్ ఐఎమ్ డన్ విత్ కామ్య కర్మాస్ నోమోర్ కామ్య కర్మాస్ ఈశ్వరుణ్ణి నిష్కపటమైన మనస్సుతో ఆరాధించేస్తూ ఉండటం డే ఇన్ అండ్ డే అవుట్ ఈశ్వర ఆరాధన చేయటం ఏ ప్రయోజనాన్ని ఏ ఫలాన్ని మనస్సులో పెట్టుకోకుండా నాకు ఇది కావాలి అది కావాలనే ఫలాన్ని మనస్సులో పెట్టుకోకుండా ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంటే ఈశ్వరుడు ఫలాన్ని ఎలాగో ఇస్తాడు ఆ ఫలం వచ్చినప్పుడు అదే వస్తుంది సో ఆ రకమైన బెంగ భవిష్యత్తు గురించి బెంగ లేకుండా పోతుంది నాకు ఇది వస్తుందో అది వస్తుందో అనేటువంటి యాంగ్జైటీ లేకుండా పోతుంది మనిషి మనస్సు ప్రసన్నపై ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఫ్రీడమ్ ఫ్రమ్ డిజైర్స్ ఈజ్ రిక్వైర్డ్ సో బికాజ్ ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫ్రీడమ్ ఆ ఇన్నర్ ఫ్రీడమ్ ఈజ్ ఎ గ్లోరియస్ థింగ్ అది ఈ విధంగా వైరాగ్యం చేత మానవుడు సంపాదించుకోవాలి కదలీ గర్భవత్ అసారాన్ కదలి అంటే అరిటి అరిటి బోధె ఈ అరటి బోధే చూడ్డానికి ఎలా ఉంటుందంటే చాలా గొప్పగా చాలా గంభీరంగా ఉంటుంది ద్వారం దగ్గర కడతారు అరటి బోధులు కడతారు అసలు స్తంభం కనపడకుండా అరటి బోధులే కడతారు దానికి ఆకులు అవి ఉంటాయి సో చూడగానే ఈ అరటి బోజులే దీన్ని అంతనీ మోస్తున్నాయా అన్నట్టుగా పోనండి అక్కడ కట్టక్కర్లేదు అరటి చెట్టే చూడండి ఎంత గంభీరంగా ఉంటుంది సో కానీ అరటి చెట్టు అంత అసారమైంది అదే కానీ ఇంకొకట్లేదు ఏమిటి అసారము అంటే అది గెల వేస్తుంది ఆ గెల బరువుని అది మోయలేదు కదా దానికి ఏవో కాయలు కాస్తాయి ఒక గెల అంటారు ఒక బంచ్ ఆఫ్ ఫ్రూట్స్ వస్తాయి ఇట్ కెనాట్ సస్టైన్ దట్ వెయిట్ ఇట్ సెల్ఫ్ ఇట్ బ్రేక్స్ అండర్ ఇట్స్ ఓన్ వెయిట్ ఆ వెయిట్కి ఆ తల మీద వచ్చింది బరువుతే అది విరిగిపోతుంది దానికి ఇటో కర్ర అటో కర్ర పెట్టి నిలబెడితే ఏమైనా నిలబడాలి లోపల ఏమి సారం ఉండదు ఉలిపి అలాగా ఉల్లిపాయని విడిపేసినట్టుగా అలా విడపిస్తే ఏమి ఉండదు బరువు అక్కడ బరువుని మూసేటువంటి సమ సమర్థమైనది ఏమీ ఉండదు అలాగే జీవితంలో మీరు ఇది గట్టిది అని మీరు ఏదైతే అనుకుంటారో అది కదలీ గర్భము వంటిది అని తెలిసిపోతుంది ఉద్యోగాలు చేస్తూ ఉంటాం పూర్వం గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఏదో గొప్పగా అనుకునేవాళ్ళు ఏం గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగానికి యంగ్ పీపుల్ ఉన్నారో వాళ్ళని గవర్నమెంట్లో ఉద్యోగం ఉంటే వాళ్ళు దరిదాపులకు రారు అభిమాలు కదండి బాబు ఈ గవర్నమెంట్ ఉద్యోగం ఉంటారు వాళ్ళు ఎంతసేపు టాటా లేకపోతే జిఈ జీఈ జీఈ క్యాపిటల్ జీఈ ఆర్ క్యాపిటల్ జీఈ క్యాపిటల్ ఈజ్ వన్ వింగ్ ఆఫ్ జీఈ జనరల్ ఎలక్ట్రిక్ వాళ్ళవేవేవే ఉన్నాయి ఈ రకమైన మాటలు మాట్లాడతారు కానీ ఈ గవర్నమెంట్ ఉద్యోగం అనేది దాన్ని దరిదాపులకు రారు దేర్ నాట్ ఇంట్రెస్టెడ్ గురిగే రిజర్వేషన్స్ వీళ్ళు దెబ్బలెడుతూ ఉంటారు వేరే అన్ను జాబ్స్ అండ్ అంత పొలిటీషియన్స్ ఇలాగే ఉంటారు వాళ్ళకి ప్రతీదీ పొలిటిక్సే సో ఎనీవే కదలీ గర్భవత అసారా సారవంతమైన దాన్ని పట్టుకోవాలి పట్టుకుంటే అది మన ఉద్ధరిస్తుంది నిస్సారమైన దాన్ని పట్టుకుని వ్రేలాడితే వాడు కింద తప్ప ఏమిటి ఉపయోగం ఉంటుంది కాబట్టి ఈ కర్మఫలములు పుణ్యలోకములు ఇహలోకమునంది భోగములు ఇవన్నీ లోక శబ్దానికి అర్థం ఇవన్నీ కూడా సుతరాము వివేకవంతుడు పరుశు చేయదగ్గవి కాదు అని గ్రహించి పృష్ఠత కృత్వాటు ట్రాన్సెండ్ దెమ్ ఓకే తర్వాత ఉందాము అవిద్యా కామదోష ప్రవర్తిత కర్మచితాన్ అది ఈ కర్మ ఫలములు ఉన్నాయే ఈ కర్మ చితములు కర్మ లోకాన్ కర్మచితాన్ లోకము అంటే కర్మఫలం భోగము ఈ భోగము ఎక్కడి నుంచి వచ్చింది కర్మ చితాన్ కర్మ చేత ప్రోగు చేయబడినది కర్మ చేత సంపాదించబడినది కర్మ అంటే ఈ కర్మకి మూలం ఒకటి ఉండాలి కర్మఫలానికి మూలం కర్మ అయితే లోకా లోకము అంటే భోగము కర్మఫలము దానికి మూలం కర్మ అయితే కర్మకి మూలము ఏమిటి కామ కామము కర్మకి మూలం కామన కామస్తదగ్రే సమవర్తాధి అను మంత్రం సృష్టికి పూర్వము నుండి ఏమీ ఉండెను కామన ఉండెను సృష్టి చేయాలి అనే సంకల్పము కామన నుండి ఇంత సృష్టి వచ్చింది చూడండి కామన ఎంత పని చేస్తుందో మనిషిని ఇట్ డ్రైవ్స్ ఎ పర్సన్ రిలెంట్లెస్లీ సపోజ్ కామనే లేదనుకోండి సృష్టే ఉండేది కదా అలాగే మనిషి కూడా కామనతోటి జీవితంలో అడుగు పెడతాడు అడుగుపెట్టి తన చుట్టూ కామన వలయాన్ని నిర్మాణం చేసుకుంటాడు కామనలు ఒక కోరిక మీద ఇంకో దాని మీద మరో కోరిక దాని మీద మరో కోరిక అలాగే ఒక కోరిక తీరేపటికి దాని స్థానంలో ఆరో ఎనిమిదో కోరికలు పుడుతూ ఉంటాయి బ్యాక్టీరియా గ్రో అయినట్టుగా కోరికలు గ్రో అవుతూ ఉంటాయి కమిట్మెంట్స్ గ్రో అవుతూ ఉంటాయి కమిట్మెంట్స్ అంటే ఫిజికల్ కమిట్మెంట్స్ కాదు హృదయంలో సో ఇప్పుడు భగవాన్ బుద్ధుడికి అయా మీకు కొడుకు పుట్టాడు అని వార్త చెప్పగానే రాహుల సంజాత అన్నాడు అంటే ఇప్పుడు నేను సన్యాసించదలుచుకుంటే అంటే సంసారాన్ని త్యాగం చేయదలుచుకుంటే తల్లిదండ్రుల ప్రేమను అధిగమించాలి భార్య యొక్క ప్రేమను అధిగమించి నేను సన్యాసం తీసుకోవాలి కానీ ఇప్పుడు వన్ మోర్ థింగ్ హ్యాస్ కమ్ వన్ మోర్ ఆప్స్టకిల్ అంటే ఆ పిల్లాడు అడ్డుగా దారికి అడ్డుగా కాదు మన మనస్సులో వీడు నా కొడుకు అనేటువంటి ఆసక్తి ఏదైతే కలదో అది ఆ సర్వోత్తమ స్థానానికి వెళ్ళడానికి ఆటంకం అయిపోతుంది రాహుల్ అహా రాహుల్లను పేరు పెట్టేసుకుంటూ ఉంటారు ఆయన రాహుల్ ఆయన ప్రేమతో పేరేం కాదు ఇప్పుడు మరో ఆటంకం నాకు తయారయ్యాడు అని పెట్టాడు రాహుల సంజా తహ సో చూడండి సపోజ్ మాకు మనవడు పుట్టాడండి అని అన్నాడు అనుకోండి ఎవడాన్నాను ఓకే మనవడు పుట్టాడు ఆవిడ ఊకే ఖాళీ ఇప్పుడు ఆ మనవుడు నేను ఒక ఆయన పెరుగుతున్నాం ఏమంటే మా ఇద్దరు మనవరాళ్ళ పెళ్లిళ్ళు చేయాలండి మీరు ఆశీర్వదించింది చేయాలి ఓకే నేను తప్పకుండా ఆశీర్వదిస్తాను ఏం సమస్య ఏం కాదు కానీ ఆ మనోరాళ్ళ వయస్సు ఏమిటి పది మనోరాలు పదో తరగతి చదువుతుందో రెండో మనోరాలు ఎనిమిదో తరగతి చదువుతుంది అంటే నేను వాళ్ళ అబ్బాయిని అడిగాను ఏమిటంటే అభే వివాహం గురించి కంగారేముందండి తర్వాత చూసుకోవచ్చు సో హీజ్ నాట్ వెరీడ్ అబౌట్ ది మ్యారేజ్ ఆఫ్ హీజ్ డాటర్స్ వెరేజ్ దిస్ జెంట్ మనీస్ బర్రీ తర్వాత మనవడు పుట్టల ఏదైనా నేనన్నాను ఎందుకైనా నీకు మనవుడు మనవరాలు ఉన్నారు కదా మనవుడు ఎందుకు అంటే పితృదేవతలకి తర్పణాలు వదలాలి కదా అంటే అక్కడ అర్యమా మొదలైన పితృదేవతల గురించి నీకు బెంగి అబ్బాయి ఆ పితృదేవతల గురించి కాదు సో దీజ్ ఆర్ ద అటాచ్మెంట్స్ కాబట్టి సో దే గో ఆన్ ఇంక్రీజింగ్ అంచేతనే వానప్రస్థాశ్రమాన్ని సజెస్ట్ చేశారు కమౌట్ అఫ్ ఆల్ దిస్ మెస్ don't pursue that even you could these attachments even you could all of them keep growing don't pursue that ha uh, even i can tell a little wise it is but i am very strongly i hold that is how I, i live i don't know oh mahatma said that do not have interest in anything in yourself how difficult it is Suppose you say, I have interest in this. Interest in rāgamon artham. Āntek, cheeshtun na parni sarge cheye dhani kāda. That is correct to spiritual arthan just call. I have interest in this. Suppose, that means interest rāgamonna dhanu kondai. You are bound by that. Manishini oka rāgamon muppatippalu kittu. Muppatippalu kittu mūdu kjeruvan nilnitā gishundi. పరిస్థితులు కాదు గ్రహాలు కాదు చుట్టుపక్కల వాళ్ళు కాదు రాగము మనస్సులో ఉన్న కామన మనిషిని ఎంత హింస పెడుతుందో అంత హింస ఆ కామనని మీరు అది నేను కామనని మీరు అధిగమించారనుకోండి దట్ మూమెంట్ యూ బికమ్ ఫ్రీ ఎంత ఫ్రీడమ్ అంటే అది కాబట్టి మనల్ని బాధించేవి కామనలే కనుక అవిద్య కామ కర్మ అవును ఈ కర్మ మార్గంలో ఎందుకు మనిషి ప్రవర్తిస్తున్నాడు అంటే వాడు ప్రవర్తిస్తున్నాడా హీ స్పుష్టి ప్రవర్తిత కర్మచిత హూ పుషెస్ హిం దోషములు ఏ దోషాలు అవిద్య కామ సో అవిద్య అంటే హీడన్నో ఈ ఆత్మస్వరూపం అవిద్యకి పెద్ద డెఫినేషన్ ఇచ్చాడు పతంజలి మహర్షి అవిద్య అనే శబ్దాన్ని పతంజలి మహర్షి యొక్క డెఫినెషన్ అని ఆ వేదాంతులు శంకరులు మొదలైన ఆచార్యులందరూ కూడా స్వీకరిస్తారు ఆ డెఫినేషనే ఫైనల్ ఇంకా దాని మీద ఇంకా ఏమీ లేదు అవిద్యకి ఆయన ఇచ్చిన డెఫినేషన్ అనిత్యే నిత్య ఖ్యాతి ఆయన ఖ్యాతి అంటాడు ఖ్యాతి అంటే అండర్స్టాండింగ్ సో అనిత్యాన్ని నిత్యం అనుకుంటాడు దట్ ఈజ్ అవిద్య చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనిత్యాన్ని నిత్యం అనుకోవడం అన్నది మన జీవితంలో ప్రతి స్టెప్లోనూ మనకు కనపడుతుంది మనిషి ఈ జీవితము అనిత్యము ఈ దేహము అనిత్యము అని దృఢంగా తెలుసుకున్నాడు అనుకోండి వాడు అప్రోచ్ ఓ రకంగా ఉంటుంది ఆ ఈ దేహం నిత్యమని అనుకోకపోవచ్చు దట్ ఈజ్ నాట్ ది ఇష్యూ దట్ ఈస్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈజ్ దేహము అనిత్యమో తెలుసుకున్నాడా లేదా దట్ ఇది పాయింట్ దేహం నిత్యమని అనుకోడు దేహమే నేననుకుని కరోనా పని చేసేస్తూ ఉంటాడు దేహం నిత్యమనే ఎక్కడా చెప్పడు కానీ దేహము అనిత్యము అనే సత్యాన్ని గ్రహించేడా లేదా ఐ నాట్ షూర్ ఆఫ్ దట్ వాడు అప్రోచ్ ఇంకో రకంగా ఉంటుంది మీరు సత్రంలో రాత్రిపూట మకాన్ చేశారనుకోండి ఆ గదిలో పడుకునేందుకు దానికే ఏర్పాట్లు చేసుకుంటారు మీ స్వగృహంలో మీ బెడ్రూమ్లో ఏర్పాట్లు చేసుకుంటారు ఎంత డిఫరెన్స్ ఉంటుంది రెండింటికైనా సత్రంలో అయితే ఏం చేస్తారు అప్పుళ్ళే ఓ పూట పడుకునే దానికి దీని గురించి పెద్ద ఆలోచనే ఉంది అని బుధం మీద కండువాయమో వేసుకుని సంచం తల కింద పెట్టుకుని గొరకబెట్టి నిద్రపోతారు పొద్దున్న లేచి దురిపేసులు దక్కొస్తారు ఎందుకంటే అది అనిత్యం కానీ గృహంలో అయితే బెడ్రూమ్ మీద ఎంత ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు బెడ్రూమ్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ వెరీ బిగ్ థింగ్ a lot of money. Money is ఈజ్ okay. Money is not the issue. Money మనీదే ఉంది the ఇంట్రెస్ట్ దట్ యూ బెడ్రూమ్ మీద మీరు రెండు లక్షలు ఖర్చు పెట్టారనుకోండి ఏమవుతుందో తెలిసినా యూ డోంట్ గెట్ స్లీప్ ఎనీవేర్ ఎల్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి బెడ్రూమ్లు బాత్రూమ్లు ఏవో ఆ సందర్భానికి వాడేసుకుని వాటి నుంచి ముందు ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి కానీ అవి మనస్సుల్లో ఫిక్స్ అయిపోకూడదు ఇప్పుడు ఆ నాలుగు లక్షలు పెట్టి బాత్రూమ్ కట్టించారనుకోండి అది మనస్సులోనే ఉంటుంది నేను మీకు దృష్టాంతం చెప్తా అంటే డబ్బు మా దగ్గర డబ్బుంది మేము ఖర్చు పెట్టుకుంటున్నామని అనద్దమండి అందుకోసం కాదు పాయింట్ ఐఎమ్ నాట్ జెలస్ ఆఫ్ దట్ థింగ్ ఇస్ నాట్ ది జెలసీ ది పాయింట్ ఈజ్ మా చిన్నప్పుడు నాకు మిత్రుడు ఉండేవాడు ఆయన దత్తుడు గారు అబ్బాయి అంటే బాగా ధనం ఉంటుంది దత్తుడు అంటే మీకు చెప్పాను కదా ఈజ్ అ వెరీ రిచ్ మ్యాన్ సో దట్ దట్ యంగ్ బాయ్ ఎస్ఎస్ఎల్సీలో హీ వాజ్ హ్యావింగ్ ఏ గోల్డ్ నిబ్బుడు పెన్ గోల్డ్ పెన్ దానికి నిబ్బు గోల్డ్ ఆ పెన్ తోటి రాసేవాడు చాలా గంభీరంగా తీసి రాసుకునేవాడు మేము అశోకా పెన్ అరణాలు పెన్ ఉండే అయిపోయాడు సో మా అశోక పెన్నులు నెలకు రెండు పెన్నులు పోయేవి మా అమ్మగారు ఎప్పుడూ తిట్టడం ఎప్పుడూ పెన్ను పారేసుకోవడమేనా అని తిట్టివ్వరు మళ్ళీ ఓ పెన్ను ఇచ్చి ఇవ్వరు దాంట్లో ఇంకు పోసుకుంటూ రాసుకునే వాళ్ళం ఇతగాడు హీ కెనాట్ ఎఫర్ట్ లూజ్ దక్తాన్ని వన్ డే హీ లాస్ట్ డేట్ వెంటనే దత్తుడి గారు వచ్చేశారు స్కూల్కి హెడ్ మాస్టర్ని కలిశారు హెడ్ మాస్టర్ ఆయన కలిసి మా క్లాస్కి వచ్చారు తెలుగు మాస్టర్ పాఠం చెప్తుంటే క్లాస్కి వచ్చారు క్లాస్కి వచ్చి మా కుర్రాడి పెన్ను పోయింది మీ నలభై మందిలో ఎవళ్ళకైనా దొరికిందా చెప్పండి అని మొదలుపెట్టారు సో పెన్నుకి నిబ్బు గోల్డ్ నిబ్బెందుకండి ఏదో మెటల్ నిబ్బు ఉండేది ఆయాలి గోల్డ్ నిబ్బెందుకు సో చూడండి ఎంత దోషాన్ని గోల్డ్ నిబ్బుడు పెన్ను పెట్టుకోవడం మూలంగా దాని ఖరీదు ఆ రోజుల్లో ఐదారు ఆ పెన్ను ఖరీదు ఆరు నాలుగు పెన్ను బదిలీ ఐదారు వందలు పెట్టుకోవడం మూలంగా రాయడంలో ఆయనకి లభించింది ఏమీ లేదు అది అదనంగా కానీ అతను ఆ కుర్రాడికి బెంగ ఆయనకి బెంగా వీడి కారణంగా హెడ్ మాస్టర్కి టైం వేస్ట్ అందరికీ టైం వేస్ట్ సో దిస్ ఎగ్జాంపుల్లో ఇట్ స్టక్ ఇన్ మైండ్ ఎంత అవసరమో అంతకు మించి దానికి మీరు ఇంట్రెస్ట్ చూపించి దాని మీద మీ ఇమోషన్స్ని డబ్బుని ఇన్వెస్ట్ చేయడం కాదు ఇమోషన్స్ ఇన్వెస్ట్ అవుతాయి You do not accumulate things in the house. యూ డి you అక్యుములేట్ థింగ్స్ ఇన్ ది హౌస్ యూ థింక్ యూ అక్యూములేట్ థింగ్స్ ఇన్ ది హౌస్ యు ఆర్ అక్యుములేటింగ్ థింగ్స్ ఇన్ యువర్ హార్ట్ స్పర్శాన్ యు కెనాట్ డూ దాట్ ఇప్పుడు సపోజ్ జోలి ఉందనుకోండి మనస్సులో జోలు గుర్తుకొచ్చిందనుకోండి ఆ జోలిని తర్వాత ఆలోచిద్దాం లేవా అని అనుకోవడం తేలిక ఎందుకంటే దాని ఖరీదంతో ఉండదు కనుక సపోజ్ ఒక లక్ష రూపాయలున్న బ్యాగ్ని తర్వాత ఆలోచిద్దాం అనుకోగలుగుతారా So, you you should not make life a costly life because finally they come under reside in the heart kabata anitya nitya kshatihi avidya even anitya anitya mo ne drudhanga telisukunte a dhorane anitya bhavana ganada drudhanga unthe you do a minimum investment and finish it are danu e danitya m farkade about it దాని గురించి చెంత చేయకు భోజనం ఉందనుకోండి అరిటాకులోనో తామరాటలోనో భోజనం చేసేస్తే అయిపోయింది దీనికోసం బంగారు పల్లెరం పెట్టుకున్నారనుకోండి బంగారు పల్లెరము అని ఏదో శ్రీనాథుడి కవిత్వంలో కనిపించాడు బంగారు పల్లెరంలో భోజనం చేసేయడం దానికి ఏదో పద్యాలు అది పెట్టి పెట్టారనుకోండి సే మేజర్ ప్రాబ్లం వెండిపల్లెల్లో భోజనం చేయడం ఎవరో అన్నారు నాతోటి వెండిపల్లెలోనో ఎందుకంటే ఈ వెండిపల్లలో ఎందుకండి భోజనానికి ఆరిటాక్లో భోజనం పెట్టండి కంఠా మమత్రయంత అన్నారు శంకర్లు అంటే ఇలా చేయి ఇలా పెట్టండి భగవాన్ మన మహర్షి అలా చేసే వర్గా ఇలా చేయి పెట్టండి ఆ చేయిలో కొంచెం ఏదో అన్నం సాంబార్ అన్నం ఏదో వేస్తారు అది తినేసేయండి చేతులు కడిగేస్తుంటే ఓకే యు మె నాట్ డూ దాట్ బీ ప్రాక్టికల్ యూ గివ్ ఇన్ సమ్ స్మాల్ థింగ్ యూ ఈట్ ఇట్ అండ్ ఫర్గట్ అబౌట్ అదే వెండి ఉందనుకోండి మీ అందరూ మీరు కడుక్కోవడానికి మనం ఒప్పదు అది పని మనిషి కదగడానికి ఇస్తే అది సరిగ్గా కడుగుతుందో గడవదో అని బెంగా ఆ వెండి బంగారం మధ్యలో బంగారపు పువ్వు ఉండాలి ఏమిటవుతుంది బంగారం పువ్వు ఉంటే మధ్యలో ఏ కాదు అంత ఇమాజినేషన్ ఫ్యాన్సీ ఆరోగ్యానికి మంచిది ఏ వెండి పళ్ళలో ఇది కావాలి లేదు చెప్పారు సరిగ్గా భోజనం చేయడం ఆరోగ్యానికి వచ్చింది కానీ వెండి మధ్యలో బంగారు పువ్వు ఇదంతా మామగారి దగ్గర వసూలు చేయడానికి ఉపయోగపడతాయి కానీ ఇవి దేనికి కాదు ఆల్ యూస్లెస్ ఫ్యాన్సీస్ అవిద్య అంటే ఇలాగే ఉంటుంది అనిత్యే నిత్య ఖ్యాతి తర్వాత అధర్మే ధర్మ ఖ్యాతి మీరు అధర్మం చేసేస్తూ ఉంటాడు ధర్మం అనుకుంటాడు పశువు పశువుకి హానిని చేస్తూ ఉంటాడు ధర్మం అనుకుంటాడు పశువు మీద కూర్చొని మీరు దేవుడు దర్శనానికి వెళ్ళాలనుకోండి హౌ ఫార్ ఇట్ ఇస్ జస్టిఫైడ్ ఐ డు నాట్ ఇట్ పశువు మీద కూర్చోవడం దేవుడి చుట్టూ తిరిగి రావడం ఆ పశువుని మీరు ఎప్పుడైనా కన్సల్ట్ చేశారా దానికేసి చూడబుద్ధి కాదు ఎందుకో తెలిసినా దానికేసి చూస్తే మనస్సుకు దుఃఖం కలుగు అంచేతను అలా పైకి చూస్తూ ఎందుకంటే దానికేసి చూద్దామంటే అది బక్క ఉంటుంది అది కష్టపడుతూ ఉంటుంది ఆయాసపడుతూ ఉంటుంది దానికి శరీరం మీద గాయాలు కూడా ఉంటే ఉండొచ్చు అవన్నింటినీ ఇగ్నోర్ చేసి దాని మీద కూర్చుని వీడు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తానంటాడు ఏమిటి ఈశ్వరుని ఆరాధించటం డోట్ డూ దాట్ అధర్మే ధర్మ ఖ్యాతి ఆ పశువుని ప్రేమగా చూసి దానికి మన వైపు నుంచి పుణ్యం మనం దానికి చేసే సేవ లేకపోగా దానికి హానిని చేయకుండా ఉండగలిగితే అహింస వహించిన ధర్మము అహింస పరమో ధర్మ అంత గొప్ప ధర్మం అదే కానీ మరొకటి కాదు నన్ను కైలాస పరిక్రమా దగ్గర యాక్కు మీద కూర్చుని పరిక్రమా చేయాల్సిన సందర్భం వచ్చింది ఐ రిఫ్యూజ్ టు డూ పరిక్రమ ఐ టోల్ ఐ నీడ్ నాట్ డూ పరిక్రమ ఐఎం నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్ లేకుండా నడిచి వెళ్లేదైతే వెళ్ళి వచ్చేసి ఏదో కొంచెం ఓపిక పట్టుకున్నాయి అది పశువు మీద ఆధారపడి మాట అయితే వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ అధర్మే ధర్మ సో ఈ విధంగా మనిషి అవిద్యలో ఉంటాడు ఆత్మ పూర్ణమై ఉండగా ఆత్మ లొసుగు కలది భ్రాంతి పడుతూ ఉంటాడు అవిద్య ఈ అజ్ఞానం వల్ల కామన ఈ రెండు దోషములు వాణ్ణి కర్మలో ప్రవర్తింపజేస్తాయి ఆ కర్మచేతను సంపాదిస్తాడు లోకము ఇదే శాశ్వతం సో అవిద్య కామ దోష ప్రవర్తిత కర్మచితాన్ ఇంకా ఆ లోకములు ఎలా ఉంటాయో చెప్తున్నారాయన ధర్మ ధర్మ నిర్వర్తితానిచ్చేతత్ ధర్మ ఇప్పుడు మీరు కర్మ చేశారనుకోండి ఆ కర్మ రెండు రూపాలుగా ఉంటుంది ధర్మ అధర్మ విహిత కర్మైతే ధర్మము దాని చేత పుణ్యలోకము సంపాదింపబడుతుంది నిషిద్ధ కర్మ అయితే అధర్మము దాని చేత పాపలోకము నరకలోకము సంపాదింపబడుతుంది ఈ రెండు కూడా శాశ్వతాలే దీంట్లో నరకము శాశ్వతం కాదు స్వర్గము శాశ్వతం కాదు కాబట్టి మనకి నరకం వద్దు స్వర్గం అవద్దు పుణ్యం వద్దు పాపం అవద్దు సుఖం అవుద్దు దుఃఖం అవుద్దు శ్రీకృష్ణుడు అలాగే చెప్తాడు ఆయన ఏమంటాడంటే అర్జున్ చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అంటే థీలాజియన్స్ కర్మథులు వాళ్ళు ఊహ కూడా చేయలేని వాక్యాలు మనకి భగవద్గీతలోనూ దీంట్లో వాళ్ళ వాళ్ళ ఊహకి అందని సంగతులు శ్రీకృష్ణుడు అర్జున్తో అంటాడు శుభాశుభలై రేవం కర్మబంధనై అని అంటాడు మీరు పుష్కర స్నానానికి వెళ్ళారనుకోండి అక్కడ మైకు లో వినపడుతూ ఉంటుంది ఉడికే నేను దృష్టాంతం చెప్తున్నాను బట్ దీవ్ ఎవరిస్ వెరీ ప్రివలెంట్ యాటిట్యూడ్ ఏం వినపడుతుందంటే మీరు పుష్కర స్నానం చేసినట్లయితే మీకున్న పాపాలన్నీ పోతాయి పుణ్యం దండిగా వస్తుంది ఇది ఇష్యూ దీన్ని హైలైట్ చేసి చెప్తారు ఎవరు ఆ యొక్క సామర వాడి వాక్పతుత్వాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు సో ది ఎంటైర్ ఇష్యూ ఈజ్ టు గెట్ రీడ్ ఆఫ్ పాపం అంటే అక్వైర్ పుణ్యం బట్ నాట్ ఇన్ గీత సో శ్రీకృష్ణుడు ఒక్కసారి కూడా మాట్లాడు పైగా అంటాడు శుభాశుభ ఫల ఇదేమో మోక్షేసే అంటాడు నీకు శుభ ఫలాల నుంచి విముక్తి వచ్చేస్తుంది అశుభ ఫలాల నుంచి విముక్తి వస్తుంది అంటాడు అంటూ ముందు అశుభ పెట్టే తర్వాత శుభ పెట్టేడా అంటే అలా కూడా కాదు ముందు శుభ తర్వాత అది ద్వంద్వ సమాసం ప్రూలది ఈ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గివింగ్ అని ప్రిఫరెన్స్ టు తీస్తారు దాక్ అని ద్వంద్వ సమాసంలో అలాంటి నియమం ఉంది తక్కువ అక్షరాలు కలది తక్కువ అచ్చులు కలది ముందు ఉండాలి ఎక్కువ అచ్చులు కలది తర్వాత ఉండాలి శుభ అశుభ సో ఆ బేసిస్ మీద ఆ సమాసం వచ్చింది సో ఈ డజన్ సే ఈ ఇక్కడ మీకు లో చెప్పిన ధర్మోపదేశం ఆయన చేడు ఆయన నీకు శుభములు బాగా వర్ధిల్లి అశుభములు తగ్గిపోవును అని అండు పైగా అంటాడు శుభాశుభ మోక్ష్యసే కర్మబంధనై నీకు శుభము అశుభము శుభము అంటే పుణ్యం అశుభము పాపం ఈ రెండింటి నుంచి కూడా నీకు మోక్షం వచ్చేస్తుంది సర్వధర్మాన్ని పరిత్యజ్య ధర్మ అంటే అక్కడ ధర్మ అధర్మ ఉన్నింటినీ కూడా పరిత్యాగం చేసే అధర్మాన్ని పరిత్యాగం చేయమని గీత ఆఖరిని చెప్పాలండి అధర్మాన్ని పరిత్యాగం చేయమని గీతలోకి రావడానికి ముందే చెప్పేస్తారా గీత ఆఖరిని ఏం చెప్తారంటే అధర్మాన్ని పరిత్యాగం చేసినట్టుగానే ధర్మాన్ని కూడా పరిత్యాగం చేయి ధర్మము అంటే పుణ్యము అర్థం సో స్వర్గాది లోకాలను అపేక్షించి చేసుకునేటువంటి పుణ్యము ఎందుకంటే ఆత్మస్వరూపము ధర్మాధర్మములకు అతీతమైనది కాబట్టి ఈ విధంగా కామ్యకర్మలని సుతరాము నిందిస్తారు శాస్త్రంలో ఆ ధర్మాన్ని విడిచిపెట్టమని ఎక్కడికి ఎప్పక్కర్లేదు రంగు పెట్టమని ఇంతకు ముందే చెప్పుకుంటారు ఇక్కడ చాలా హయ్యర్ లెవెల్లోకి వచ్చిన తర్వాత ఇంకా ధర్మం మాట ఎందుకుంది ధర్మము కూడా ఒక కామనని మనసులో పెట్టుకుని ఆ కామ్య కర్మలను ఈశ్వరారాధన చేయటం కూడా నీవు మానివేయుట నేర్చుకోవాలి యూ హెవ్ టు గ్రో అవుట్ ఆఫ్ ఇట్ ఏదో కామనని పర్శ్యూ చేస్తూ ఉన్నంత కాలము ఆత్మస్వరూపము యొక్క మహిమ వ్యక్తికి అవగాహనకు రాదు తర్వాత బ్రాహ్మ ఇేత బ్రాహ్మణస్ విశేషత అధికార సర్వత్యాగేన బ్రహ్మవిద్యా ఇది బ్రాహ్మణ గ్రహణం ఇక్కడ మానవ అనకుండగా బ్రాహ్మణ అని ఎందుకన్నారు మానవహా అనొచ్చు కదా మానవహాని శ్రీకృష్ణుడు భగవద్గీతలో అక్కడ అన్నాడు తర్వాత బ్రహ్మసూత్రాల్లో మనుష్యాధికారాత్ అనే ఓ సూత్రం ఉంటుంది మానవ మాతృడికి అధికారం ఎందుకంటే మానవ మాతృడు సుఖ దుఃఖాలను ఉంటాడు వివేచనా శక్తిని కలిగి ఉంటాడు కాబట్టి మానవ మాతృడికి అధికారాన్ని అధికారం ఉంటే యోగ్యత కానీ ఇక్కడ అలాగే మీకు గీతలో నోస్ దిస్ ట్రూత్ దస్ హీ గెయిన్స్ దిస్ రిజల్ట్ అని అలా చెప్తూ ఉంటారు అలా చెప్పకుండా ఇక్కడ బ్రాహ్మణ శబ్ద ప్రయోగం ఎందుకు చేశారంట అయ్యా ఇక్కడ సర్వసంగ పరిత్యాగాన్ని చెప్పబోతున్నారు సర్వసంగ పరిత్యాగం అంటే యు రనౌన్స్ ఆల్ అటాచ్మెంట్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ అటాచ్మెంట్ ని ఇక్కడ చెప్పబో ముండకోపనిషత్తు కదండి ఇది ఈ ముండకోపనిషత్తులో వానప్రస్థము అన్నది కమ్సే కమ్ క బాత్ కమ్సే కమ్ మినిమల్ సో దాన్ని చెప్పబోతున్నారు కనుక యశ్చిత్ అని ప్రయోగం చేసినట్లయితే అందరూ మనుష్యులకి కూడా ఇంతటి ఉన్నత స్థాయికి చెందినటువంటి పరిత్యాగము పరిత్యాగం ఇల్లు వాకిలు నిలు పెట్టడం అని కాదు కామనే ప్రత్యాగం ఇల్లు వాకి ఏమిటండి విదిరిపెట్టేది విదిరిపెట్టడానికి మనమేం పట్టుకున్నాం అన్న వాటిని అవి మన్నే పట్టుకున్నాయా ఏది మళ్ళీ పట్టుకోదు మీరు గమనించారో లేదో ఇప్పుడు ఒక ఆయన మహాత్ముడి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అయ్యా నేను సంసారాన్ని త్యాగం చేయాలనుకుంటున్నాను కానీ నాక సంసారం మీద ఇంట్రెస్ట్ ఏ కానీ ఆ సంసారం నన్ను పట్టుకుని వదలటం లేదు అని చెప్పారు అంటే సంసారం నన్ను పట్టుకుని ఉదలేదు అండి అంటే ఏంటండి నేను అడిగారు ఈ మహాత్ముడు అదేనండి బిడ్డలు వీళ్ళు వాళ్ళు ఉన్నారు కదండి నేను సన్యాసం తీసేసుకుందామని అనుకుంటే వాళ్ళేమో విదిలిపెట్టరండి అలా పట్టేసుకుని ఉంటారు అజ్ఞాతం నేను సన్యాసం తీసుకోలేకపోతున్నాను అయితే నాకు పూర్ణ వైరాగ్యం ఉంది అది అంటారు ఇలా అంటే ఒకే అస్తు తస్తు బాధ్యుది మొన్నడు ఈ మహాత్ముడు వాకింగ్కి వెళ్తారు వీళ్ళతో ఈయన అక్కడే పొద్దున్నే పొందండి కూర్చుని ఉంటాయి రండి నాతో పాటు వాకింగ్ రండి అని ఈయన్ని కూడా పిలుస్తాడు పిలిస్తే మహాత్ముడితో వాకింగ్ చేయడం వేసే ప్రివిలేజ్ సో ఈ గోశ ఎలా అనిపించారు మధ్యలో ఓ చెట్టు ఒకటి కొబ్బరి చెట్టు కనపడుతుంది ఈ మహాత్ముడు వెళ్లి ఆ కొబ్బరి చెట్టుని ఎలా కౌగులించుకుని అలా నిలపడం అలా అలా కౌగులించుకుని ఉండిపోతాడు ఈయన ఎందుకో కౌగులించుకున్నారు ఏదో పూజ ఏదో చూసుకుంటున్నారని ఏదో అనుకున్నారో ఆయన ఆయన వీళ్ళు రాడు అలాగే ఉండిపోతాడు ఉండిపోతే వెళ్ళి అదేవిధ అలా పట్టుకుని ఉండిపోయారు ఏంటి అని అడుగుతాడు అంటే అది వదలదు వదిలేదు ఇట్ ఇస్ నాట్ లీవింగ్ బి దట్స్ వే ఐఎమ్ హెల్డ్అప్లై అని చెప్తారు అంటే ఈయనంటే అది ఏంటండి అలా మీరు నాకు ఏదో మీరు వేళాకోళం చేస్తున్నారా ఏమి అది మిమ్మల్ని పట్టుకోలేదు బాబు మీరే డాల్యూ పట్టుకున్నారు అంటే సంసారం కూడా అంతే ఉరికే మన భ్రాంతి ఊరికే అలాగే భ్రాంతి ఆ భ్రాంతి ఒకప్పుడు బోత్ సైడ్